దేవుని నామంలో మీ అందరికి ఉందన్నారు దేవుని కూడా ఉందామని చెప్పుకుంటున్నాము ఎందుకంటే దేవుడి కాబట్టి మనం ప్రార్థన తోటి మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం సొంతంగా గొప్పదే పొందాల చేసినందుమే కూడుకున్నా వచ్చిన పథకం దర్శించి మాట్లాడి కాశ్వ శ్రద్ధ తెచ్చండి రజా గొప్ప దానికి చేసినాం ఇక్కడెక్కడ సేవ చేతిండి ఇంకా ప్రతి పలు మీరు దయచేయండి వచ్చిన ప్రతక శాసించి పతకొన్ని సేవ చేయలాగా పతకొన్ని కాడుగు ముగిలాగా మీరు సాయం తెచ్చండి ముప్పది వానికి సృష్టికర్త సృష్టి సృష్టికర్త ఉన్నవా నీ మీద ఆధారపడాలి ఈభ మనుషులు ఆధారపడి చేసుకోవడానికి మీరే మాకు సాయం తెచ్చండి సర్వస్వం నీ దగ్గర ఉన్న మేము పొందుకున్నాము నమ్ముతున్నాం పోవా మీరు మాకు సహాయం నేర్చేయండి వీళ్ళని నేర్చేయండి అది వరించి కౌశపతి అవసరాలు తీర్చి ఇంకెవరైతే రాలేక పూర్తి నచ్చిపోవా మలచులాగా మీరు సహాయాన్ని ఈ మీటింగ్ లో మీరు తోడుగా ఉండండి తీర్చిగా యూనివర్సిటీ దెబ్బుకోమని ప్రాండి అమ్మాయి పాట పాడండి వినిపిస్తుంది పాపణిక ప్రభు గణతని ప్రభు మహి ప్రభు గణతని ప్రభు తుకే మహి మ గణతయ ప్రభు మగన క్రబాకే ప్రభు ఆ రియే సు ప్రభున కే ఏప్రభునకే ప్రియ్రభు నకే నే ప్రభు నా కే మహిణిక ప్రభు ఘన తనకే ప్రభు మహిమణికే ప్రభు తమి పి పరాణి స అమరుందరే శ్రీమంతు సర్వాధిపతిరే ఈ సర్వమునా జేస్తునందు వసించో అమరుందరే త్రిమంపుడే సర్వాధిపతిరే శ్రీ సర్వ మన ఇచ్చి ఆ రాదనా అదనా ప్రియ్రాప్రాన్ మహిమాలితే ప్రభు ప్రభు మహిమాలికే ప్రభు ఇంతో ప్రేమించి నాకైపించి ప్రాణాలు నడిపించిటిరే విలువైన చిందించిన విమోచించిరే ఎంత ప్రేమించి నాకైనా నర్పించి తిరే విలువైన రత్నూ విమోచించిరే ఆరాదు ఆరాధనా రాదనా ప్రియ ప్రభు నాక నీసు ప్రభు నాకే ప్రియ ప్రభు నాకే నీసు ప్రభు నకే ఇ ప్రభు ప్రభుమీ ప్రభు ఆశ్చర్యమైలు నలు తిలుచిరే తిసరింపా ఏమైనా ఏర్ ఆరాధనా ఆ రాధనా ఆ రాతనా రాయే సుప్రభు మే నయప్రభు మే ప్రియా ఏప్రభు మి నీ సుప్రభు మహి ప్రభు ప్రభు ప్రభు మే ప్రభావ ప్రభు తో మాధమ ప్రభావం అందరికి ప్రైజ్ లాట్ పశుల వేవా మహోన్నత తండ్రి సర్వోన్నత మా యసయ మీకెంతో సమస్త గనక మరి మా ప్రభావాన్ని చెల్లించుకుని ప్రభు యొక్క విశ్రాంతి గన మిమ్మల్ని స్థుతించగా తండ్రి మరి మిమ్మల్ని కొన్ని ఆడు కాదన మీరు ఇచ్చిన మరొక మీకు ఎంతో బదనా తండ్రి ప్రభుత్వ విధాంతో కదంపుతోని మారలతోని క్రీడలతోని కనులతో కలలు ప్రభు చేస్తున్న ద్వితీయ ప్రభావం క్షమించామని ప్రార్థిస్తున్నాం మేము పశుద్ధతో కలిగి ప్రభా మీ సరైన సమయం కలిపి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క ఆలయంలో పాల్పొన వారందరినీ వైద్య పాల్పొన్న వారందరినీ ఆశ్రయించండి నిండు మనసు మిమ్మల్ని తయారు చేయండి ప్రతి కుటుంబం చుట్టూ అగ్ని కంచి పెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఆటంక పచ్చి చీకటి శక్తులని పాదలను బంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించలాగ అందులో మీ సత్యాన్ని గ్రహించి జీవాన్ని మీకు ప్రతి చోట మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించి సేవకులుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభుత్వం పరిశుధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరికి తెచ్చేది పరిశుధాత్మ అభిషేకా లేకుండా ఎవ్వరం సేవ చేయలేని ప్రభుత్వం ఎవరికి జీవించలేదు ఎందుకంటే పరుశుదాత్మ ఇచ్చినప్పుడు మీరు శక్తి నందుకు నేను వాక్యం చలివిస్తాం పరిశుధాత్మని సర్వ సత్యంలోకి నడిపించిన వాక్యం చదివిస్తాం తన ఒక్క విషయంలో కూడా మేము తప్పిపోకుండా ప్రతి విషయంలో మీకు అంగీకరంగా మీ మహిమార్దయాన్ని బట్టి మీ రాకవర్గ వల్ల శిల్లపక్షన్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఏసు క్రీస్తు నమ్మి కింద శుభాభివందనములు ఈ దినము నవంబర్ పదహారవ తారీఖు రెండు సంవత్సరం బ్యాబిలో గిరి గౌరవర్ ప్రకారంగా ప్రతిసారి ఆ క్యాలెండర్ మనని ఒకటే విషయాన్ని సూచిస్తుంది మనం ఉంటుంది బబులోన కాలము అది పతనమయ్యే కానీ మనం అందులో నుంచి బయటకు వచ్చినాం కాబట్టి దాన్ని కలిగిన దుస్థితి మనకి కలగదు కానీ ఈ సత్యాన్ని ఎంతమంది గ్రహించగలరు ఎవరు దీన్ని ప్రకటించగలరు అందు నిమిత్తం ప్రభు అనుకున్నాడు గొప్ప జన సమూహము ప్రపంచాత్మకంగా ఈ యొక్క బొబులోను లో అదే సుఖమయమైన జీవితము అదే సమాధానకరమైన జీవితం అని వాళ్ళు కానీ బొబులోను మృతమైంది అని తెలియదు దానితో సంధి చేసుకుని మన మరణంతో నిబంధన చేసుకున్న వారు వాళ్ళు కాబట్టి ఎటువంటి శ్రమ వారి మీద రాదనుకుంటున్నారు గాని ఎవరు గురితెరగని సమయంలో జలప్రదం వచ్చి వారిని అందరినీ వాక్యము మనకి జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి గుర్తిరగని సమయం అంటే క్రైస్తవులు యధావిధిగా జీవిస్తా ఉంటారు నేను రక్షణ పొందిన భీమాగున్నాను నాకేం కాదులే అని ధీమాగుండి రోజుకి బహు దూరంగా వెళ్లిపోయిన ముఖ్యంగా ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయం చివరి వాక్యాన్ని మనం చేస్తున్నాం దాంతో మనం ఇరవయ అధ్యాయాన్ని ముగించుకోబోతున్నాం అంటే త్వరలో ప్రకటన గ్రంథం మనం ముగించుకోబోతున్నాం ప్రధాన పూర్వకంగా ప్రభు ఇంక ఏ విషయాన్ని నడిపిస్తాడో అది గ్రహించాలా మనం స్వీకరించి ముందు కొనసాగాల ఒక కొత్త జీవితానికి ప్రభు మనం నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను కొత్త సేవా పరిచయ కూడా నడిపిస్తారనేసి నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన వాక్యానికి తగినట్లు ఏదైతే చూపించిన వారిని మరి విశేషమైన విషయాలతో అతను మనల్ని మనకు అనుగ్రహిస్తానేసి మనం నమ్ముతున్నాం చిన్న కొద్ది విశ్వాసంగా ఉంటే మరి అనేకమైన విష వాటి మీద నీకు దేవుడు అధికారాన్ని అనుగ్రహిస్తాడు కలిగిన వాడికి మరి అధికంగా అనుగ్రహించబడను అన్న వాక్యం జ్ఞాపించబడుతుంది దినం కాబట్టి ఎన్ని సత్యాలన్నీ సంపూర్ణంగా నీ జీవితంలో స్వీకరించినావు ఇంకా ఆశ్రయిస్తే దాని నుంచి బయటికి రావాలా కాబట్టి ఇది ఏది ఇది సత్యము ఇది అబద్ధము అని నీకెట్ట తెలుస్తుంది పరిశోధించాలా లేఖ పరిశోధించమన్నారు కానీ ఇది నీ వల్ల కాదు పరిశోధించడం ఎందుకంటే ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదనేది నీకు తెలుసు నీకు ఆ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలా కదా అంటే ఒకవేళ నీ వెరీ సీరియస్ గా థియాలజీ కోర్సెస్ చేస్తే అక్కడ ఏమైనా ప్రొఫెసర్స్ నేర్పిస్తే వాళ్ళతో చర్చించి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదో తెలుసుకోవచ్చు కానీ అటువంటి బ్యాక్గ్రౌండ్స్ కూడా లేవు కదా మనకి ఒక నాలుగు సంవత్సరాలు థియాలజీ కోర్సు చేసి నేర్చుకున్నామంటే అటువంటి అవకాశాలు కూడా లేవు ముఖ్యంగా అవన్నీ నేర్చుకుని ఎప్పుడు పరిచయాలు చేయాలి నాలుగు సంవత్సరాలు దాటిపోతాయి ఆ నాలుగు సంవత్సరాలు ఎన్నో పరిచయాలు చేయవచ్చు ఎంతో మనం సువార్త ప్రకటించాలని ప్రవేశంగా నడిపించవచ్చు థియాలజీ కోర్సెస్ తప్పినప్పుడు అటువంటి అవకాశం ఉండదు కానీ థియాలజీ కోర్సెస్ చేసిన వారికి ఇవన్నీ డాక్టరీస్ లేక బోధలు సరైన విధానం నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి వారు బహు జాగ్రత్తగా విటిని అన్నిట్లకు చూపించగలరు ముఖ్యంగా ఏపీఎం పరిచయం ఇతరులకు వీటిని ప్రకటించే పరిచయం కాదు టీచర్స్ అంటాం కదా రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయంలో చివరి చిట్కనవేది అంటే మనమంతా ఆ యొక్క ఇతరులకు బోధించే వారి రీతి ఉండాలి మనకే తెలియకపోతే మనం ఎట్లా చెప్పగలం బలనత మనం వీటన్నిటినీ గ్రహించకుండా స్టేజ్ చెక్కినామంటే పబ్లిక్ లో అవమాన పాలనస్తూ ఉంటాయి ఎన్ని సార్లు మా మీద ప్రయత్నాలు జరిగినటువంటి ఎందుకంటే దుస్తుడు మౌనంగా ఉండాడు నువ్వు అనేక మందిని ఆ వాడిలో నుంచి మన ప్రభు ఏ నరకం నుంచి అనేకులని బయటకు తీసుకొచ్చాడో అదే రీతిగా మీ పరిచర్య కూడా అనేకులని నరకం నుంచి మరణం నుంచి అవతలకి దాటించే పరిచర్య కానీ వాడు మౌనంగా ఉండడు ఎదురుపంగా నిన్ను అటాక్ జేని ప్రయత్నిస్తా ఉంటాడు నన్ను వాటి దాడిని ఎదుర్కోవాలంటే సర్వంగా కవచం ధరించుకోవాలా ఓకే నీ మనసు రక్షణ పొందినము రక్షణ స్థిరస్థానం ధరించున్నాము కానీ మనసుని బహు జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఆ శిరస్త్రాణం పెట్టుకొని కూడా వేస్తే ఎందుకంటే మీ రక్షణని కొనసాగించుకోమన్నాడు పౌలు గారు నీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోమన్నాడు అంటే రక్షణను కొనసాగించుకోవాలా పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకోవాలా నిశ్చయం అంటే ప్రయాసం కదా ప్రయత్నంతో కూడింది ఈ బోధల్ గ్రహించకుండా మటుకు నువ్వు ఆనందం సంపూర్ణంగా ఎదగలవు కాబట్టి ప్రకటన గ్రంథంలోని వాక్యలే ధ్యానించే ఆ గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చింది ఎందుకంటే ఇందులో జ్ఞానం కలగన్నాడు కాబట్టి ప్రకటన గ్రంథంలోని విషయాలు ధ్యానించకపోతే నీకు జ్ఞానం లేదన్నట్టు చాలా మంది వాటిని ధ్యానించారు అందులో ఏముందో కూడా తెలియదు అవి చిహ్న పరంగా రాయబడ్డాయి ఉమ్మాన్ రీతిగా రూపకల్పకంగా రాయబడ్డాయి నీకు ఆత్మీయ నడిపి ఉండాల పరిశుద్ధాత్మ కానీ భాషల వరంలో మాట్లాడుకుంటూ ఉంటే సరిపోదు అవన్నీ సబబు అవన్నీ సరైన రీతిలో క్రమంగా వాడాలి కాని వాటిని సత్యాన్ని గ్రహించడం కొరకు వాటికి మనము ఆమోదివ్వాలి అంటే పరుశుధాత్మకి మనం ఆమోదివ్వాలా నేను సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నాను నాకు వీటిని బయలుపరచుని అప్పుడు ప్రకటన గ్రంథము అనేది ఒక ప్రపంచం ప్రతి బైబుల్ గ్రంథము ఒక ఆత్మీయ ప్రపంచము ఆ గ్రంథంలా అడుగుబెట్టకపోతే ఆ ప్రపంచాన్ని అడుగు పెట్టకపోతే గ్రహించలేవు పై పైకి చదువుకుంటా పోతే నువ్వు భూలోకం మీద ఉండిపోతావు కానీ ఇవన్నీ ఒకప్పుడు జరిగినవి మన కొరకు బహు జాగ్రత్తగా రాయబడ్డాయి అని కానీ వాటిని చదువుతూ నువ్వు అమాంతంగా ఆ ఆత్మీయ ప్రపంచానికి పోతావు అటువంటి అనుభూతి రావాలా అంటే పరిశుధాత్ముడు తప్ప ఎవ్వరు నిన్ను నడిపించరు నువ్వు ఎంత ఇంటెలిజెంట్ గా ఎన్న పుస్తకాలు చదువు అటువంటి ఆత్మీయ ప్రపంచంలో అడుగు పెట్టాలంటే మటుకు నీకు పరిశుధాత్ముడు సహాయం బహుగా అవసరం ఆ పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే మటుకు మనం ఎరుస్తున్న దేవుడికి ఇష్టలుగా ఉండదేమో దేవుడి పిల్లలం కాలేదు పరిశుద్ధ ఆత్మ చేత నడిపి దేవుడి పిల్లలు అని మనం రోగులు రాసిన ప్రక్రియ ఎనిమిది అర్యాలు గానిస్తూ ఉంటాం కదా ఒకసారి ప్రకటన గ్రంథము ఇరవై అర్ధానికి వెళ్లిపోదాం మీకు అందరు తెలిసిందే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయుల మనం చివరి భాగాన్ని వేస్తున్నాం అది మరణము మరియు మృతుల లోకము అన్న అంశం మోస్లీ నేను అనుకుంటున్న బహుశా ఈ దినానికి మనం దాన్ని ముగించుకోవచ్చు వచ్చే వరం నుంచి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ మనం ప్రారంభించుకోవచ్చు దానికి సంబంధించిన ఉపోద్ఘాతాన్ని కొంత సతృప్తంగా మనం చూసుకోవచ్చు వచ్చే వరం ఎందుకంటే మరణము మృతుల అగ్నిగుండము ఈ మూడు వీటికి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తా ఉన్నాము చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయము పద్నాలుగవ వచనం పద్నాలుగు పదిహేను వచనాలు మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడను ఈ అగ్నిగుండము రెండవ మరణం అంటే మొదటి మరణం ఏంది? అక్కడి నుంచి మనము ఈ యొక్క వాక్యాన్ని ముందుకు వెళ్ళి వెళ్తుంటాం మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడను అన్నప్పుడు అగ్నిగుండము రెండవ మరణం అంటున్నాడు అంటే మొదటి మరణము రెండో మరణంలో పడవేయబడిందా దాన్ని ఎట్లా అర్థం కాబట్టి చూడండి ఒకటే వచ్చినమే కానీ అలా చదివేసి వెళ్ళిపోతే ఎరొజ్ కూడా ఆ యొక్క ఆగ్నేయ ప్రపంచంలో అంటే నరకంలో ఏముంది అనేది నీకు తెలియదు నరకంలో నిత్యం అగ్ని అంటారు కానీ అక్కడ ఏముంటాయి అగ్ని ఉంటుంది కరెక్టే కానీ ఆ అగ్నిలో ఏమి అనేది నీకు ఎట్లా తెలుస్తుంది లోకము ఎట్లా ఉంటుందో ఎట్ట తెలుస్తుంది అగ్నిగుండం అనేది దేవుడు ఎందుకు దాన్ని కల్పించడు సృష్టిలో అది లేదని నేను అటుపైన ఆదివారం మీకు చూపించిన దేవుని దృష్టిలో మరణం అన్నది ముఖ్యంగా దేవుని దగ్గర మరణం లేదు అది ఊహించరా విషయం అది దేవుడు మరణించడానికి అవకాశమే లేదు కాబట్టి అసలు మరణం దగ్గర ఉండలేదు అతని ముట్టుకోవడం కూడా పట్టుకోలేదు కానీ భగవానుడు నా అంతటే నేనే నా ప్రాణాన్ని పెట్టగలుగుతున్నాను తన గొర్రెల కొరకు మంచి కాపడి తన ప్రాణాన్ని పెట్టినట్టు మన కొరకు అతను పెట్టినాడని మనకు వాక్యం హెచ్చరిస్తుంది దాన్ని తీసుకొని కూడా నాకు అధికారం ఉంది అన్నాడు అంటే చెప్పండి యేసుప్రభుకి మరణము ఇవ్వడానికి దాన్ని జీవము అంటే ప్రాణం పెట్టడానికి దాన్ని ప్రాణాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది అన్నాడు ఆయనలో ఉన్నప్పుడు నీకు కూడా అధికారం ఇస్తాడు మరణము నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే నీకు దాని అధికారం ఉండాలా అంటే ఊహించుకోండి ఇటువంటి బోధ లేదు చర్చలు అని ఇటువంటి బోధ చెప్తే ఇది అబద్ధ బోధ అంటారు ఎందుకంటే అందరూ మరణం అవుతున్నారు కాబట్టి ఎప్పుడు రాష్ట్ర పత్రిక ఏడాది నేను కొంతకాలం కిందటి చెప్పిన యాజకులు సైతం మరణించరే దశమ భాగంలో తీసుకున్న వారందరూ మరణించరే అక్కడ లేవీలు దశమ భాగం తీసుకున్న వారు అందరూ ఉంది ఎందుకు మరణించారంటే లేవీలకు ఆ సత్యం గ్రహించలేదు కేవలం దశభాగాల్లో నేనే జీవించాలా అని తీర్మానించుకున్నాడు కానీ మనకు తెలుసు మనుషులు రొట్టె వలన మాత్రమే జీవించాడని కానుకలు ఉంటేనే జీవం ఉంటుందా కానుకలు లేకుంటే జీవం ఉండదా దేవుని యొక్క వాక్యము నేను అన్న విషయాన్ని అక్కడ ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం ఇక్కడ చూడండి నరక లోకానికి మూడు కోణాలు లేక మూడు డైమెన్షన్స్ అంటాం ఇంగ్లీష్ లో త్రీ డైమెన్షన్స్ టెన్కి నరకానికి మూడు కోణాలు మూడు డైమెన్షన్స్ ఉన్నాయని ఈ యొక్క వాక్యం హెచ్చరిస్తుంది మరణము దాని తర్వాత మృతుల లోకము దాని తర్వాత అగ్నిగుండము మూడు ప్రతిదీ మూడే ప్రభు బైబుల్ అంత మనకి మూడు కనిపిస్తూ ఉంటుంది మూడవది మూడవది అని మనం లాక్డౌన్ టైంలో చాలా సీరియల్ యూట్యూబ్ వీడియోస్ చేసినాం మనం వీడియోస్ నిజంగా వీడియోస్ ఆరు వేల టైం కాబట్టి మనం బహు దీర్ఘంగా వీడియోస్ తయారు చేసినాము అవన్నీ చిహ్నాలన్నీ సమకూర్చుకొని పవర్ పాయింట్ స్లైడ్స్ తో వాటి అన్నిటి తయారు చేసినాము కొన్నిసార్లు అవి బెస్ట్ అనిపిస్తుంది నా దృష్టిలో బెస్ట్ వీడియో టైపింగ్ వీడియో రికార్డింగ్ అనిపిస్తుంది బెస్ట్ మెసేజ్ కూడా అనిపిస్తుంది నా వాటిని తిరిగి తిరిగి విన్నప్పుడు సరే ఒకసారి ఇది సర్వస్ ఇది ఇది పర్ఫెక్ట్ అని తెలిసినప్పుడు ఇంపర్ఫెక్ట్ దిక్కు మనం చూడమన్నట్టు ఈ వాక్యం సరైంది సబవ్వంది అని మనం తెలుసుకున్నప్పుడు సమర్థవంతమైన వాకు అనే ఒక అంశం గురించి కొంతకాలం రికార్డింగ్ చేసిన మనం ఈ వాక్యము సమర్థవంతమైంది అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో ఇంకా వేరే తట్టు తిరగవు వేరేది పులిపుంటుందని మనం గ్రహించాల ఎందుకంటే దీనికి ఆపోజిట్గా ఉంటుంది మనం ధ్యానించే బోధ్య అవి ఆపోజిట్ ఉంటాయి అయితే ప్రపంచమంతట ఒకటే బోధ ఉండి నీ ఒక్కంది విధా వేరే విధానంగా ఉంటే వాళ్ళు కరెక్టా నువ్వు కరెక్టా అనేది ఒక ప్రశ్న అనేక పరి ప్రశ్న ఇచ్చిన ఆ గాస్బుల్ కూడా జీవంలో వెంకట వాళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళు బహు దీర్ఘంగా దేవుడి పరిచయలు ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు అనేక సంఘాలలో వాక్యాలు పరిచ వాక్య పరిచయాలు ఆ ప్రశ్న వారందరికీ నేను వేస్తా ఉన్నాను కానీ ఈ విషయాన్ని మనం గ్రహించాల సమర్థవంతమైన వాక్కు అని సత్యాన్ని గ్రహించినప్పుడు ఆ ఇతరులది కాదనా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంగా దేవుడు మనకు తెలుసు ఒకరిని అపస్తులుగా కొందరిని ప్రవర్తలుగా కొందరిని ఆ సువార్థికులుగా కొందరిని యాజకులుగా కొందరిని బోధకులుగా మనలో అనేక మందిని బోధకులు ఎన్నుకున్నాడు అంటే సమా ఆ యొక్క పంచ విధాల పరిచయం అంటాము ఫైవ్ ఫోల్డ్ మినిస్టర్ అంటాం ఇంగ్లీష్ లో ఒకసారి పత్రిక నాలుగు రాజ్యం అంటే సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే ఈ ఐదు పరిచయలలో ఐక్యత ఉండాలంటారు అసలు ఈ ఐదు పరిచరలు చనిపోయినప్పుడు ఐక్యత ఎక్కడికెళ్ళొస్తుంది అందుకు చర్చి బలహీనంగా పెరచ్చు దానికి ఆ సంఘానికి క్షేమము లేకపోయింది అభివృద్ధి లేకపోయింది క్షేమము లేకపోయింది అభివృద్ధి లేకపోయింది ఎందుకు లేకపోయింది అంటే ఐదు పరిచయానికి చర్చలు కనిపించారు ఏవా ఐదు పరిచయలు మొదటిది అపోస్తల పరిచర్య ప్రతి చర్చగా ఉండాల అపోస్తలు చాలా మందికి పేరు పెట్టుకుంటారు అపోస్తలు సోవన్సో అని పెట్టుకుంటారు కానీ అపోస్తలు అంటే ఎవరు అంటే ఏసుకొని ముఖాముఖిగా చూసిన వారిని అపోస్తలు అంటారు తర్వాత రెండవది పుణగణము ఏ తొమ్మిది వరాలు కలిగిన వారు అపోస్తలు కాని మనలో అందరికి తొమ్మిది వరాలు ఉన్నాయా లేవు కదా కొందరికి పంచిపెట్టిండి అవి ఒకవేళ నీకు అన్ని తొమ్మిది వరాలు నీ సేవా పరిశ్రమలకు కనిపిస్తే నువ్వు ఖచ్చితంగా అపోస్తలుడువి అంటే డౌట్ ఉంటుంది ఎందుకంటే తొమ్మిది వరాలు నీ జీవితంలో నీ సేవా పరిశ్రమలో కనిపించినాయి ఇది నన్ను ఈ తొమ్మిది వారంలో ఏ పరిచారకు నీ జీవితాన్ని నేను చూడండి నా కాడికి నేను చెప్పుకుంటున్నాను అంటే నేను చూసిన కాడికి ఉండొచ్చేమో ప్రపంచంలో చాలా మంది ఉండొచ్చేమో కానీ నాకు తెలిసిన కాడికి నేను చూసిన పరిచయంలో ఈ తొమ్మిది వరాలు ఇక్కడ అందుకే నేను అడుగుతా ఉంటాను అనేక కాన్ఫరెన్సెస్ లలో మీరు యేసుని ముఖాను చూసి రాముగా అడుగుతారు ఎవరు చూపించండి ఎవరు చూడలేదు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ పరిచర్గా ఒక్క పాస్టర్స్ మీటింగ్ లో ఒక్కనే చేయలేపడు ఎన్ని సంవత్సరాల పరిచర కనీసం మూడు వందలు నాలుగు పాస్టర్లకి ట్రైనింగ్ చేసి ఉంటాం కానీ అందులో ఒక్కతనే నేను చూసినా అంటే అవి రెండు గుణగణాలు బహు ప్రాముఖ్యమైన ఈ పరిచయంలో ఎందుకంటే ఒక్కసారి ప్రభుని నువ్వు ముఖముగా చూస్తే నువ్వు దేనికి ఏ శోధనకి పడిపోవు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇంత తప్పు చేసిన ఇంత పాపపు నియమం నీళ్ళకి వచ్చినా నీ ఆధిక్యత కింద పడిపోతుంది ఆత్మీయ ప్రపంచంలో నీ ర్యాంక్ పడిపోతుంది ఎంత పరిశుద్ధంగా కనిపించచ్చు ఎంతైనా గంభీరమైన వాక్యం చెప్పొచ్చు పది ఆగి పది ఆగ్యలలో మనం చూస్తూ ఉంటాం పది ఆగ్యలో ఏది ఒక్కటి వల్ల నిలిచినా ర్యాంక్ ర్యాంక్ ఆత్మీయ ఆత్మీయ ప్రపంచంలో అనేకమైన జీవులకి ర్యాంక్స్ ఉంటాయి దేవదతలకి ర్యాంక్స్ ఉన్నాయి ఆ దేవదతలు కూడా కొందరికి దేవదలలో కూడా కొలు రకాల ర్యాంక్స్ ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం చెరువులు శరాపులు కాబట్టి ఆ ర్యాంక్స్ వాళ్ళు ఏ రీతిగా సాధించుకోగలిగినారు అనేది మనకు గ్రహించాలి అత్యయ ప్రపంచంలో అదే రీతిగా దుష్టుడు కూడా అపవాది కూడా అట్లే ర్యాంకులు సంపాదించుకున్నాడు మోసంతో మోసంతో కూడా అప్పుడు భగవంతుడు ఎట్లా వచ్చినవి ఇక్కడ నీ మీద పెళ్లి వస్త్రాలే లేవే ఎట్లా వచ్చిన ర్యాంకులకి వాపస్ పోమోషన్ లేదు డిమోషనే ఆత్మీయ ప్రపంచంలో పది ఆంగ్యలో ఒక్క ఆంగ్య ఉల్లంఘించినా ఈ ర్యాంక్ ఆత్మీయ ర్యాంక్ పడిపోతుంది నీకు ఆధిక్యత ఉండదు కానీ ఆత్మీయ ప్రపంచంలో దుష్ట ఆత్మల ర్యాంక్స్ చాలా పెద్దగా ఉంటాయి అది పట్టిందంటే వాళ్ళు ఇట్లా కొట్టుకుంటారు మనుషుల వాటికి ర్యాంక్స్ చాలా పెద్ద ర్యాంక్స్ క్యాన్సరే కానీ టీబీ గాని హార్ట్ ప్రాబ్లమ్సే గాని కోవిడ్ లాంటివి ఇవే వాటి ర్యాంక్స్ చాలా పెద్దాయి వాటి కంటే నువ్వు పై ఉన్నతమైన ర్యాంక్ సంపాదించుకోవాలి వ్యక్తి అనే కానీ అవి నీ జోలికి రావు పైగా అవి వాటి పైన ర్యాంక్ నీది కాబట్టి వాటిని గద్దించాలా వాటిని గదించాలంటే వాటి మీద పైన ర్యాంక్ నీకు లేకపోతే నువ్వు గదించలేవు ర్యాంక్ లేకుండా గద్దిస్తే అది గొంతు పట్టుకుంటాయి అది మనం స్కేవయ్య కుమారుల నుంచి నేర్చుకుంటాం ద సన్స్ ఆఫ్ స్కేవా అనిపిస్తున్నాం కదా ఇంగ్లీష్ లో స్కేవయ్య కుమారులకు ఏం జరిగిందని మనకు తెలుసు ఆధిక్యత లేదు వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ లేదు యేసు ప్రభుత్వ సొంత రక్షకులు స్వీకరించడం లేదు వేరే ఒక అగ్నిని అర్పించడానికి ప్రయత్నిస్తున్నారు పరిచర్యలో కాదు నాకొక బ్రదర్ చెప్తున్నాడు ఒక గొప్ప దేవచనంటారు పేరు చెప్పొద్దు కానీ నేను పేరు చెప్పను కానీ చర్చి కూడా చెప్పొద్దు గానీ నేను చెప్పాల్సి వస్తుంది చాలా గొప్ప దైవ చేర్చ్ ఎప్పుడో చర్చ్ అది అయితే ఆ పాస్టర్ ఆదివారం నడిపిస్తున్నాడు ఆరాధన అప్పుడు మధ్యలో ఒక స్త్రీ దయం పట్టిన దాన్ని అయితే చర్చిలో నడుస్తున్నప్పుడు చేయలేరు కదా ఒక పక్కన రూమ్ లో పెట్టి కొంతవరకు నేను ఆరాధన చేస్తా అని చెప్పి ఇది నేను విన్నది ఎవరి నుంచి హెబ్రోన్ బ్రదర్స్ నుంచి విన్న నేనైతే దానికి సాక్షిని కాదు కానీ హెబ్రోన్ బ్రదర్ చెప్పాడు అతను కనీసం ఒక ముప్పై సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నాడు అతను చెప్తున్న స్టోరీ ఇంకొక పాస్టర్ గురించి అయితే చర్చ్ అంత ఆరాధన అయిపోయింది ఆరాధన బల ఆరాధన అయిపోయింది సరైన ఆరాధన పరిచయం మెయిన్ వాక్యం అన్నీ అయిపోయాక ఇంకా అందరినీ పంపించేస్తున్నప్పుడు ఇంకా మేము కొరకు ప్రార్థన ప్రేయర్ చేద్దామని వచ్చాడు గదిలో తక్కిన పెద్దవాళ్ళు ఉన్నారు ఆ స్త్రీకి సంబంధించిన కుటుంబిక సభ్యులు ఉన్నారు ఆమె కొరకు ప్రార్థన చేస్తే ఆమె చెంప చెల్లిన కొట్టిందంటే కష్టకరమే కదా ఊహిస్తే నాకు ఆ దినం చాలా ఒల్లి చెల్లి ధరించింది సహదాసుడే దుష్టుడు ఎంత ధైర్యంగా ఆకర్యం చేయతగలడు ఎక్కలన్నీ పౌరుషం రోషం నాలో మండుకుందావు అది విన్నకుండా పశుధాత్మ ధృనీకరిస్తే ఇదే జరుగుతుంది అవమానపాలే కదా ఇదిగో సర్పమైన తెల్ల శత్రు బలమంతటి అధికారం ఇచ్చినా అన్నాడు ఏం జరిగింది చెప్పండి అలా పరిశుద్ధత ఉంది ఆరాధన ఉంది బైబుల్ వాక్యంగా బలపడిన వాళ్ళు దాన్ని ఎందుకు ఎదుర్కలేక అసలు నీ ఎదుట అది ఎంత ధైర్యం నిలబడగలదు దుష్టాత్మలు నోరు విపత్తు ఎందుకంటే వాటి నువ్వు పర్మిషన్ ఇచ్చినావంటే అవి నిన్ను మోసగించి నిన్ను లోపరుచుకుంటాయి చాలా మంది పరిచయం చేస్తున్నారు దాని తను ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు మనుషులు వింటూ ఉంటారు అవి నిజం చెప్తున్నాయి అబద్ధం చెప్తున్నాయి ఎవరు తెలుసు అన్ని ప్రపంచాన్ని అడుగుపెట్టి చూస్తే తెలుస్తుంది దాని యొక్క ప్రతిబింబం ఈ లోకంలో ఎట్లుంది అనేది ఇటువంటి బోధలు లేవు ఇటువంటి ఇటువంటి లేదు చర్చ స్థాయిలో అనుకూతులు మంది ఒకటే బోధని నమ్ముతూ ఒక్కడే వాటికి భిన్నంగా చెప్తుంటే పది మంది కరెక్ట్ అనుకుంటది లోకం కానీ ఒక్కడు కరెక్ట్ అని ఈ లోప నియమం అది కానీ బైబిల్ అంతటా మనం చూస్తున్నాం మనం మంది ఒక దిక్కుంటే ఒక్కడు ప్రభుత్వం ఉన్నట్టు మికాయని చూడలేదా మనం నిర్మి అని చూడలేదా మనం ఒక్కడే ఎడ్లు రాసుకునేవాడు పది మంది ఒక ఉంటే ఈ ప్రవక్త ఒక్కడే ప్రభు ప్రవక్షాన్ని వాడు ముఖ్యంగా మికాయ విషయాన్ని చూస్తాను చిదికే ప్రవక్త తన తన దగ్గర కనీసం మూడు నాలుగు మంది శిష్యులు ఉంటారు వాళ్ళందరూ ఒకటే రీతిగా ప్రవర్తిస్తుంటే మెక్కయ్య వాడికి భిన్నంగా ప్రవర్తించి ప్రవర్తించుద్ధానికి బెచ్ అని కోరి ఇస్వల్ ప్రజలు పర్వతముల మీద కాపర్లేని గొర్రెలు ఇటు అటు తిరగడం నేను చూస్తున్నా అంటున్నాడు ఒక్కడే చిదికేమంటుంది తన శిష్యులతో పాటు కలిసి జనప కొమ్మలు చేసుకొచ్చి ఈ కొమ్మలతో నువ్వు శరీరాలను పొడిచి చంపేద్దావన్నది అది ఉల్టా జరిగింది మనం చూస్తాం నిక్కు ముఖం నువ్వు గాలిలోకి బాణం దిసివేస్తే అది వచ్చి ఆహాపుచ్చుకోవడం ప్రవచనం నెరవేరడం ఎప్పటికైనా లోకపో దృష్టిలో మెజారిటీ విన్స్ అంటారు మెజారిటీ ఒక్కడే కరెక్ట్ ఆ ఒక్కరి బ్లూ కావాలా కానీ నీకు కొంచెం ప్రయాసమే ఎందుకంటే వీటన్నింటినీ చూపించాలంటే ఒక దిక్కు నీ సొంత వాళ్ళే నేను ఉంటారు కానీ వాళ్ళు నశించుకోవడం నీకు ఇష్టం ఉండదు వాళ్ళని పోగొట్టుకోవడం నీ వేదన అంత ఇంత కాదు నీ ప్రయాసం అంత ఇంత కాదు క్రైస్తవ జీవితంలో సేవకులు లైట్ తీసుకోరు లైట్ తీసు యేసు ప్రభు ప్రార్థన అదే కదా తండ్రి నీ వచ్చిన వారిలో నేను ఎవ్వరిని పోగొట్టుకోలేదు ఒకరిని తప్ప అంటాడు అదే నీ ప్రార్థన అన్నిటినీ సహించాలి అన్నింటినీ కలాలి అన్నిటి ఎందుకు అంటే ఎవరిని పోగొట్టుకోవద్దు ఎంతో ప్రయత్నపడుతుంటాను కదా ఎంత కష్టపడి వాళ్ళకి వాక్యాన్ని ప్రకటించి వాళ్ళందరినీ సిద్ధపరిచి వాళ్ళు తెలిస్తే వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ ప్రార్థన చేసి వాళ్ళ కష్టాలలో వాళ్ళని ఆదుకోవడము వాళ్ళ కొరకు దివరాత్రులు ప్రార్థించడము అన్ని చేసి వాళ్ళని మన దగ్గరికి వెళ్ళి పోగొట్టుకుంటే మనకి ఏం లాభం చెప్పండి వాళ్ళు మనకి ఎంత వ్యతిరేకంగా ఉన్నా మన గురించి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళు పసిపిల్లనే అనుకోవాల అనుకొని వాళ్ళ కొరకు ప్రయాసపడతా ఉండాల ప్రకృతి సహజంగా ఉండేవాడు మరణానికి గురి అవుతాడు అందుకు వాడిని రోగాలను వాడిని మెంబరిస్తూ ఉంటాయి లోకము క్షయత ఈ లోకమంతా క్షయత అంతా ఇన్ఫెక్షన్స్ ఎక్కడి చూసినా ఇన్ఫెక్షన్స్ వాటి నుంచి నువ్వు బహు జాగ్రత్తగా కాపాడబడాలంటే నువ్వు అక్షయతం ధరించుకోవాలి చాలా మంది అంటారు అది చనిపోయేటం లేదు నువ్వు బ్రతికున్నప్పుడే రూపాంతరము చెందుదురు అన్నాడు పౌరు భక్తులు రూపాంతరం చెందాలా ఇప్పుడు చెందుతాం చెప్పండి ఈ శరంలో ఉన్నప్పుడే రూపాంతరం చెందాలా అని భయము హెచ్చరిస్తుంటే శరణం విడిచిపెట్టినాక నేను రూపాంతరం చెందంటే దానికి అర్థమే లేదు కాబట్టి ఈ మూడు కోణాలు లేక ఈ మూడు డైమెన్షన్స్ నేను సరిగా అర్థం చేసుకోకపోతే ఏ టైంలో నీ మీదకి మరణం పరిగెత్తుకుంటొస్తుందో నీకు గెలియదు నా జీవితంలో ఎన్ని సార్లు ప్రభు ఈ విషయంలో ఒక్కసారిగా ఎన్ని సార్లు అలాంటి వ్యక్తి చనిపోబోతున్నాడు అని అలాంటి వ్యక్తి చనిపోయిండు అని చూపించండు మృత్య రాత్రి ఉలిక్కి పడి లేచి ఒకసే ప్రార్థనలు కూర్చుంటాను రవ్వ ఈ కళని కొట్టివేయండి మరణమా ఏ సుశాన్ని నేను ధైర్యంగా మాట్లాడుతాను ఎవరైనా అర్థం కలరా చెప్పండి మరణంతో నువ్వు శక్తి ఉందా ఎప్పుడు ఎదుగుతానని చెప్పండి ఆ శక్తికి ఏబీపీఎంలో దేవుడు వాగ్దానం చేసి ఉంటే ప్రతి విశేషమైన సేవా పరిచయాలు చేస్తారు అనేసి మళ్ళీ దాని కొరకు ఏ రోజు ఒక ట్వంటీ డేస్ ఫాస్టింగ్ ప్రయోజన చేయగలం వాటి గురించి నా పరిచయంలో విశేషమైన కార్యం జరగాల నా జీవితంలో విశేషమైన అవన్నీ తిరిగి రావాలా దీన్ని మనుషులకు సాధ్యం కాదు దేవుడికి సమస్తం సాధ్యం అందుకు మనం ప్రార్థన చేస్తున్నాం ఆయన ఖచ్చితంగా ఆయన స్వరాన్ని వినిపింపజేస్తాడు నాకు చాలా సార్లు మాట్లాడేది కాబట్టి నాకు అదొక ధైర్యం ఆయన మాట్లాడే దీని నేను ధైర్యంగా చెప్పగలను ఆయన స్వరం కింద ఆయన ముఖం విధిస్తాం అని నాకు ఆ ధైర్యం ఉంది ఈ వాక్యాలు నేను ధైర్యంగా చెప్పగలను ప్రభు నేను ఎట్టి పరిస్థితుల్లో మోసపోకుండా ప్రతి నేను పరిశోధించాలా ప్రభువా పరిశోధించకుండా నేను స్టేజ్ ప్రభువా అని తీర్మానించైఫ్ లో కొన్నిసార్లు సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ జరుగుతాయి వీటన్నిటిని పరిశీలించడం కూడా జస్ట్ అట్లా హాఫ్ అవర్ వాకింగ్ ఇప్పుకోవడం కానీ కాదు మినిమం సిక్స్ అవర్స్ ఫైవ్ అవర్స్ ప్రిపేర్ కాకుండా నువ్వు స్టేజ్ ఎక్కద్దు అది తీర్మానించుకోవాలి నీ లైఫ్ లో కాబట్టి ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం ఈ మరణము మృతుల లోకము అగ్నిగుండము మూడు డైమెన్షన్స్ అంటే సంపూర్ణంగా నరకము అంటే నరకం ఎట్లా ఉంటుంది అంటే నరకా అగ్ని అంటే నరకా అగ్ని అంటున్నాను కానీ అగ్ని కుండము అనేది కూడా ఒక డైమెన్షన్ వృత్తుల లోకము ఇంకొక డైమెన్షన్ మరణము ఇంకొక డైమెన్షన్ చూడండి ఇది ఒకసారి మళ్ళా చదవండి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చూపిస్తాను చూడండి పద్నాలుగు వచ్చిన మరణమును సరే నేను మీకు ఇది స్క్రీన్ మీద సారీ నేను మర్చిపోయిన యాక్చువల్గా స్క్రీన్ షేర్ చేయడము ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తే మీకు అవన్నీ క్లియర్ గా కనిపిస్తే చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనుకుంటా బైబిల్ వాక్యము ప్రకటన గంధము ఇరవై అధ్యాయం పద్నాలుగు వర్షం మొదసారి చూడండి ఎంతమంది ఈ యొక్క సీక్రెట్ ని గ్రహించగలరు పద్నాలుగు వర్షం చూడండి ఇప్పుడు మరణమును అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో మృతుల లోకమును అగ్ని గుండంలో చూడండి ఇప్పుడు ఈ అగ్నిగుండము రెండవ మరణము ఎంతమందికి అర్థమైతుంది నేను చెప్తున్న సీక్రెట్ ఎంతో గ్రహించి ఈ వాక్యము ఆరంభంలో మరణం ఉంది ఎండింగ్ లో కూడా మరణం ఉంది చెప్పండి ఇప్పుడు అంటే రెండు మరణాలు ఉన్నాయి అని చెప్తుంది బైబుల్ వాక్యం అది తెలుసు మొదటిది పాదం వలన వచ్చింది రెండవది చివరికి వచ్చేది అని ఇక్కడ రెండు మరణాల గురించి చెప్పబడతా ఉంది ఈ రెండు మరణాల గురించి ఇది నా నేను కొన్ని క్లుప్తంగా మీకు చూపించేస్తే వీటి నుంచి మనం త్వరగా బయటకు వచ్చేయచ్చు కాబట్టి మొదటిదిగా చూడండి ఆది కాండము కనిపిస్తుందో చెప్పండి నాకు ఆది కాండము ఇరవై వర్షం నుంచి కొన్ని విషయాలు ఇరవై ఆరవ వర్షం నుంచి కొన్ని విషయాలు నేను చూపిస్తాను చూడండి ఒకవేళ స్క్రీన్ కనిపితే నాకు చెప్పండి ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై వచనం నుంచి దేవుడు మన స్వరూప మన పోలిక చెప్పున నరులను చేద్దము ఈ వాక్యము అనేక పర్యాలు మీరు చదివింటారు కదా దేవుడు మన స్వరూప మన పోలిక చెప్పున అంటే అన్ని విధాలుగా నువ్వు దేవుడువే అని చెప్తుంది వాక్యం కానీ నువ్వు దేవుడుగా నిజంగా చెప్తండి అంటే ఈ లోకానికి నేను దేవునిగా పెట్టిండు అని చెప్తున్న తర్వాత వాక్యం కానీ నీ దైవత్వాన్ని వాడు దొంగలించి వాడు ఈ లోకానికి దేవుడు ఏంటనే బైబుల్ సెలవిస్తుంది చూడండి ఇరవై ఆరు దేవుడు మనస్వరూపం అందు మన పోలిక చెప్పున మరలను చేయుదము చెప్పండి ఆయన స్వరూపము మరణించగలదా ఆయన కోలిక మరణించగలదా దేవుళ్ళ మరణం లేదు కదా ఎట్టి పరిస్థితుల్లో అది మనం ఊహించనే ఊహించలేము దేవుళ్ళు మరణం ఉంటుంది దేవుడు మరణిస్తాడని మనం ఊహించని ఊహించలేము అంటే చాలా మంది అంటారు మరి ఏసులో మరణించండి కదా అంటే మనకు తెలుసు ఆయనకు అధికారం ఉంది మరణాన్ని ప్రాణాన్ని పెట్టడానికి తీసుకోవడానికి ఎందుకు చూపించండు అంటే మనకు తెలుసు ఎన్నో ఆ యొక్క ఆ యొక్క సంబంధించిన ధ్యానం ధ్యానించినప్పుడు ఎన్నెన్నో విషయాలు బయటకు వస్తావండి మనకు తెలిసింది ఒక్కటే మన పాపం అక్కడ మనకు బదులుగా మరణించడు ఇవే తెలిసి మనకి కానీ అనేకమైన విషయాలు అక్కడ సెల్వ ధ్యానంలో మనం చూసినాం గతంలో ఏదన్నా ఒకరోజు అవకాశం ఉంటే వాటన్నింటి సీరియల్ గా మనం రికార్డ్ చేయవచ్చు మూడవదిగా ఆయన శత్రువుని సెలువకి పాపంని సెలవుకి వేసుకొట్టినట్లు శత్రువుని నిరాధాగా చేసాడు సెలవులో శత్రువుని శాశ్వతంగా బలహీనుడు చేసిండు వాడికి ఇంకా ఏ ఆయుధాలు లేవు నువ్వు ఇవ్వద్దు మనిషి అనేవాడిస్తుండే వాడికి ఆయుధాలు నేను ఇవ్వను నేను దొంగతనం చేస్తే వాడికి ఆయుధం ఇచ్చిన నేను మోసం చేస్తే వాడికి ఆయుధం ఇచ్చిన నేను విగ్రహాల దిక్కునైతే వాటికి ఆయుధం ఇచ్చిన వాడిని పొరుగు వానికి ఏది ఆయుధం ఇచ్చిన ఏ పది ఆయుధాలు ఏది ఉల్లంఘించినో వాటిని అనేకమైన ఆయుధాలు ఇచ్చిన వానికి నేను బానిసనవుతున్నాను నేను కానిట్టు పరిస్థితులు శరీర వ్యామోహాలను అన్నిటిని ఛేదించుకొని కాంప్రమైజ్ అయిపోయి వాటి అన్నిటిని దూరపరుచుకొని వదకితే పడ్డ గురవుల జీవితాలను అనుభవంలోనికి జీవిత కలిగితే మనము వాడి మీద మనం ఎత్తి పరిస్థితుల్లో విజయం పొందలేము వాడు నాకు దేవుడు కాదు పది యాగలు వాడు దేవుడు తన పొరుగు మీద నిందలు మూపేవాడు సైతానికి బానిస శనిగిన వాడు సంహార చిత్ర సంహరించబడిన అందిస్తాం మొదటి కొరిత రాష్ట్రపతికి పాదవ అధ్యాయనం సరిగేవాళ్ళు సైతానికి బానిసలు కాబట్టి ఆయన స్వరూపం ఎట్టి పరిస్థితుల్లో చెప్పడానికి వీల్లేదు ఆయన పోలిక ఎట్టి పరిస్థితుల్లో చదవడానికి వీల్లేదు కానీ ఎట్లా మరణం వచ్చిందో చూడండి అక్కడ మనకు అక్కడ వారపడుతుంది ఏంటంటే ఈ మనిషి నరులు ఏం చేయాలంట వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ఉన్న ప్రాకు జంతువును ఏడుదురుగా అని పలికేను అది భాగ్య నరుడు సమస్తాన్ని అని సమస్త భూమిని భూమి మీద పాకు ప్రతి జీవు జంతువులను తరత చేపలను పక్షులను అన్నిటి మీద దేవుడు నీకు రాజ్యం ఇచ్చాడు నువ్వు రాజువి తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు స్త్రీని గాను పురుషుని గాను వారిని ఇరవై తొమ్మిదవ చూడండి ఆది కాండము మధ్య అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం దానికి ముందు ఇరవై ఇరవై తొమ్మిది నుంచి చూడండి దేవుడు వారిని ఏం జరిగిందండి ఫలించి పాయింట్ నెంబర్ వన్ అభివృద్ధి పొంది పాయింట్ నెంబర్ టూ విస్తరించి పాయింట్ నెంబర్ త్రీ భూమిని నింపి పాయింట్ నెంబర్ ఫోర్ దాన్ని లోపరుచుకోండి పాయింట్ నెంబర్ ఫైవ్ ఈ ఐదిట్లలో నువ్వు ఎక్కడ తప్పిపోయినా ఆయన ఆశీర్వాదం నీలో లేదన్నట్టు నీ మీద లేనట్టు ఎందుకంటే వారిని ఆశ్రయించినప్పుడే ఇవి జరుగుతాయి ఎట్లా అంటే అర్థం అదే నువ్వు నిజంగా ఆశ్రయింపబడ్డవాడు ఆశ్రయబడ్డ దానవైతే నీవేం చేయాలా ఈ లోకంలో ఫలించాలా ఎట్లా ఫలించాలా ప్రతి విషయంలో ఫలించాలా ప్రియులరా ప్రభు నందు దేవుని చిత్తము అంటాడు నువ్వు కాసు రెండవ అధ్యాయము యాభై రెండో అనేక పర్యాలు మనం ఉంటాను బాలుడు విన యేసు ఏ రీతిలో దేవుని దయందు మనుషుల దయందు దేవుని జ్ఞానం శరీరమందు వర్ధించే నాలుగు విధాలుగా ఫలించండి వర్తిం నిండు అభివృద్ధి పొందిండ్రు ఆయన సంపూర్ణంగా ఆత్మ మనం దానికో సినిధాన కూడా సంపూర్ణమైన ఆత్మ వివరించిన దాన్ని సంబంధించిన గోదాన్ని తర్వాత చూపిస్తాను సంపూర్ణమైన పరిశుధాత్మ ఎట్లా ఉంటుంది అని అని కాబట్టి మీరు ఫలించకపోతే దేవుని ఆశీర్దాన్ని వండు చేసిన వాళ్ళు మీరు అభివృద్ధి పొందకపోతే మీరు ఈ లోకంలో విస్తరించకపోతే ఎబ్బేజు ప్రార్థన గురించి ఎన్నిసార్లు మనం ఒకసారి రిపెస్ తీసినాం ఎబ్బేజు ప్రా ఎబ్బేజు ప్రార్థన నా గుడారాన్ని విస్తరి వ్యాప్తి చెందేలా విస్తరించింది ప్రభువాను ఎబేజ్ ప్రార్థన గుడారాము విస్తరించాలా నీ పరిచయం విస్తరించాలా ప్రకృతి నీ జీవితం విస్తరించాలా ని కుటుంబాలు విస్తరించాలా కాంప్రమైజ్ కావద్దు వాక్యాన్ని దేవుడు నీ అనుగ్రించినప్పుడు అది మీద అవుతుంది నువ్వు దాన్ని వేస్ట్ నేను త్వరలో ఇంకా ఒక విషయాన్ని క్లోజ్ చేస్తాను ఇంకొక టెన్ మినిట్స్ లో ఎందుకంటే మన కమిట్మెంట్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బహు ప్రాముఖ్యమైంది కదా ఫార్టీ ఫైవ్ అంటే వన్ అవర్ తీసుకుంటే ఎవరికి ఉంటుంది ఎవరికి చెప్పండి ఆన్లైన్ అది కూడా టెన్ ఓ క్లాక్ తర్వాత అలిసిపో అందరం ఇంటికి షార్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ యాక్చువల్గా అయితే థర్టీ మినిట్స్ కానీ మనం ఇంకొక ఫిఫ్టీ మినిట్స్ ఎక్స్ట్రా పెడుతున్నాం ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో చెప్పబడిన ప్రతి వాక్యాన్ని మనుషులు నిజంగా రిజిస్టర్ తీసుకోగల కదా మైండ్ లో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఓకే ఫార్టీ ఫైవ్ మినిట్స్ చెప్పబడ్డ వాక్యము ఎవడైనా గుర్తు చేసుకుంటాడా ఏం విన్నాము అని అడిగితే అప్పుడు తెలుస్తుంది సత్తి అటు వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించాలి కదా ప్రతి విషయంలో సంపూర్ణ ఇటు సాగిపోతాం అంటాడు పౌలు నీ జీవితం నా జీవితం అంతే మనం అందరం సాగిపోవాలి సంపూర్ణంగా ఇప్పుడు అండి ఆ తర్వాత ఈ సముద్ర చేపలు ఆకాశ పక్షుల భూమి మీద ప్రాకపోత జీవి ఇవి మూడు డైమెన్షన్స్ ఇవి మూడు కోణాలు ఆకాశము భూమి సముద్రము మూడు మూడు డైమెన్షన్స్ ఈ మూడు డైమెన్షన్స్ లేక మూడు ప్రపంచాలు ఇవి ఆకాశం అనేది ఒక ప్రపంచము భూమి అనేది ఒక ప్రపంచం సముద్రం అనేది ఇంకొక ప్రపంచం ఇందులో ఉండే ఆత్మీయ జీవులు కండ్లకు కనిపించేవి ఇప్పుడు ఒకప్పుడు కనిపించేది ఆ జీవులన్నీ నీకు లోపడాల కానీ దురదృష్టమైన దర్శనజీవు కూడా నీకు లోపడదు సింహం లోపడుతు నీకు వెలుగుబట్టి లోపడుతుంది అని సర్పంలో పడుతుందని ఇక్కడ వాక్యం అదే చెప్తుంది వాటిని లోపరచుకోమంటున్నాడు మేము అంటే ప్రయత్నం చేయాలి కదా లోపరుచుకోవడం అంటే ఎట్లా లోపరుచుకుంటాం పక్షు పక్షులు నీ మాట వినాలంతే కానీ అవి ప్రకృతి పరమైన నేను చెప్పేది ఆత్మీయ పరమైనవి కళ్లకు కనిపించని ఆకాశ పక్షులవి కళ్లకు కనిపించని ప్రాకిడి జీవులవి కళ్ళకు కనిపించని సముద్ర జీవులవి అవి ఆత్మలవి ఆత్మలన్నీ నీ ఆధీనంలో రావాలా అని చెప్తుంది వాక్యం కానీ వాడు ఏం చేసిండు ఆ అధికారాన్ని దొంగలించుకు ఎట్లా పూర్తిగల సర్పండి వాడుకున్నాడు మోసగించి తెలుసుకున్నాడు సైతనుడు ఒక సర్పము తప్ప ఏది కూడా హవ్వ దగ్గరికి సన్యాసంగా పోయి మాట్లాడలేదు సర్పం మాట్లాడుతుంది బయలు వాక్యం ప్రకారం కాబట్టి సర్పాన్ని లోపరచుకునేవాడు ఎవరు చెప్పగలిగిండు ఎందుకు దేవుడు వాన్ని ఏదైనా తోటలో పెట్టిండు ఒక జీవి అది కానీ లూసిఫర్ ని ఎందుకు అక్కడ పెట్టిండు దేవుడు నువ్వు ఏదో నువ్వు వనంలో ఉంటివి అంటాడు ఏ హెచ్కే లు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఎందుకు ఉన్నాడు అక్కడ వాడిని అక్కడ పెట్టకునితే ఈ లోకం ఇట్లు ఉండకపోయే ఎందుకు పెట్టిండు దేవుని హృదయం బహు మంచిది ఆయన ఎంతో ప్రేమమయ్యుడు గాడ్ ఈజ్ లవ్ అంటదా ఆయన ఎంతో ప్రేమమయుడు దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించింది అంటే లూసిఫర్ ని మనిషికి బానిస లేక సేవకులు పెట్టి లూసిఫరు మనిషికి పరిచారకుంది దేవుడు మన పరిచరగా ఉంది కీర్తన సాతానుడు అంటే లూసిఫరు దేవుడు వాడిని మనకి అద్భుతం పరిచారకులాగా పెట్టింది అంటే నువ్వు పరిచయం మనిషి ఈ లోకానికి రాజు ఈ లోకానికి దేవుడు వాడు మీరు దైవములు అని రాయబడే లేదా అంటే దాని అర్థమే మీరు ఈ లోకాన్ని దైవం అంటే పరిపాలించేవాడు అనమాట తెలియక చాలా మంది ఇది అప్పుడు ఇది అబద్ధ బోధ తప్పుడు ఉంటారు కానీ ఏం జరిగిందనేది మనం అక్కడ చూస్తున్నాం అడుకు వాడు సర్పం ని మోసగించి ఒక ర్యాంక్ సంపాదించుకున్నాడు దాని తర్వాత ద్వారా హవ్వని మోసగించి ఇంకొక ర్యాంక్ సంపాదించుకున్నాడు హవ్వ ద్వారా ఆదాన్ని మోసగించి టాప్ ర్యాంక్ సంపాదించుకున్నాడు వానికి విధానం అది ఈ సీగ్రెట్ ని అర్థమైతే ఆత్మీయ ప్రపంచాలను ఎట్లా ర్యాంకులు సంపాదిస్తావు తెలుసా ప్రతిసారి నువ్వు ఆ దయ్యాలను వెలగొట్టినప్పుడు నీ ర్యాంక్ నెక్స్ట్ లెవెల్ పెరుగుతుంది ఎందుకో తెలుసా పట్లోకంలో నీ ఆనందం అధిక మన చేసుకోవాలి మీ ర్యాంక్ నయ్యాన్ని విలవట్లేవు నువ్వు పరశురాత్మ అభిషేకం లేకుండా రోగాల మీద నీకు అధికారం దొరకదు పరశురాత్మ లేకుండా ఏ రోగం నీ మాట వినదు జ్వరం కూడా వినదు జ్వరమా విడిచిపెట్టి పోవంటే పోవాల్సిందే ఏ సుక్రీస్తు నామో తర్వాత ప్రభు ఆయన ఎంత ప్రేమ మేడం అనేది ఇరవై తొమ్మిదవ వర్షం దేవుడిగా భూమి మీద ఉన్న విత్తనములను విత్తనములను విత్తనములు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షము ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారం అగును ఇది సీక్రెట్ ఇది ప్రభు వాక్యం కాబట్టి విత్తనములు తర్వాత గింజలకి విత్తనములకి తేడా తెలిస్తే నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడగలవు విధేతతో విశ్వాసంతో ఈ వాక్యాన్ని నేను స్వీకరించినప్పుడు ఇచ్చు ప్రతి చెట్టు తర్వాత విత్తనములు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షము నీకు ఇచ్చి ఉన్నాను మీకు ఆహారము ప్రకృతి సజాన్ని చెప్తున్నాను కానీ దీనికి ఆత్మీయమైన సత్యం పలు రకాల చెట్ల విత్తనములను పలు చెట్లను వృక్షములను చెట్టుకి వృక్షానికి తేడా అండి చెప్పండి ప్రతి చెట్టు ప్రతి వృక్షము ఇవి వాటి నుంచి మీకు ఆహారం అంటున్నాడు ఎవరికి ప్రతి జీవికి భూమి మీద ప్రతి జీవికి అది ఆహారం కానీ ఈరోజు అట్లా లేవు నువ్వు చెట్లు తింటున్నావా ఇంకేదో తినేస్తున్నావా రక్తం తాగేస్తున్నావా మాంసం తినేస్తున్నావా ఏదో చెన్నట్లే కదా భూమి మీద నుండి జంతువులన్నిటిలో అన్నిటికీని ఆకాశపక్షన్నిటిని భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ మీరు ఆహారం మగుళ్ళు అని పలికేను ఆ చూడండి ఈ సీక్రెట్ నేను ఈరోజు చూపిస్తున్నాను పచ్చని చెట్టులన్నీ మీకు ఆహారం ఎందుకంటే ఈ పచ్చదనంలో ఏముంటది అంటే క్లోరోఫిల్ ఉంటుంది సైన్స్ ప్రకారంగా క్లోరోఫిల్ అనేది పచ్చదనం అయితే కొన్ని పురుగులు ఒక ఆకుని పట్టుకుంటే ఆ పచ్చదనాన్ని తినేస్తే ఆకు తెల్లగా వాడిపోయినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఆ పచ్చదనంలో దేవుడు రహస్యాన్ని పెట్టిండే దాన్ని ఇంగ్లీష్ లో క్లోరోఫిల్ అంటే మనము అది ఏం చేస్తుంది అంటే నీ విష పదార్థాలన్నిటి నీ బయటికి తోలేస్తుంది కర్మిస్తుంది అప్పుడేమైతుందంటే నీ బాడీలో విష విషమంత పోయినప్పుడు అది ప్యూరిఫై అయిపోతుంది బాడీలో నీ రక్తము ప్యూరిఫై అయిపోతుంది ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి నీ రక్తం ప్యూరిఫై అయితే రోగాలు రావు రోగ శక్తి అభివృద్ధి అవుతుంది నీవు దీర్ఘాయ చిత్రుకి పరచబడుతుంది అదొక కండిషన్ తల్లిదండ్రులు కూడా సన్మానించాల పచ్చని ఆకులు తిన్నా కూడా చచ్చిన అంటే ఏదో కండిషన్ ఫెయిల్ అంటే ఏదో లా ధర్మం ఏదో ఒక లాలో నువ్వు ఫెయిల్ అయినట్టు మంచి ఉంది అన్న విషయంతో ఆ యొక్క వాక్యం అక్కడికి ఆగిపోతుంది కానీ మనకు తెలిసిన విషయం మనం అందరం అనేక పర్యలు విషయం ఏంటంటే ఆ మొదటి ఆది కాండము రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చి ఏం జరిగిందనేది అదొకటి చూపించి నేను క్లోజ్ చేస్తాను అంటే దీని అర్థం ఏంటంటే ఈ యొక్క వాక్యం ఈ రోజుకి ముగిస్తలేదు చూడండి ఆదికాండము రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినం అయితే మంచి చెడుల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను తినమన నిశ్చయంగా చర్చిద్దమని నలు ఆజ్ఞపించాను ఆయనకి ఆశ్చర్యం అనిపిస్తుంటుంది కొన్నిసార్లు ఏంటంటే ఆదాము అవలు ఆ ఒక్క వృక్ష ఫలాన్ని తినకపోయి అనేకమైన ఆ విశేషమైన వృక్ష ఫలాలు తినేవింటే మనకి ఎన్నెన్ని సత్యాలు బయలుపరచబడో రహస్యాలు బయలుపరచబడో అవన్నీ క్లోజ్ అయిపోయినాయి ఎందుకంటే ఏదైనా తోట క్లోజ్ అయిపోయింది నరులన్నీ బయటకు తరిమేసినాక ఆగంవాలని దాన్ని సీల్ చేసాడు కానీ ఏసు పవలో నీకు ఏదైనా తోటకి యాక్సెస్ ఉంది ఆ వాక్యం నేను చూపించగలని కానీ ఇప్పుడు చూపించాను నువ్వు ఆ ఆ యొక్క వనంలో నువ్వు అడుగు పెట్టగలవు అది కేవలం ఏసుక్రీస్తు నామంలోనే సాధ్యమని నేను నీకు పరలోకంలో అంటే ఇరవై ఒకటో అధ్యాయం మనం చూస్తాం పట్టంగా ఇరవై ఒకటో దేవుని మందిరానికి పన్నెండు గుమ్మములు ఇద్దరిద్దరు దూతలు అన్ని కట్టగాలు పట్టుకొని అడ్డంగా నిలబడిన్నారు ఎవరు లోపల పోనీయకుండా కానీ ఒక్క చిన్న గుంపు పోతే దేవతలు అడ్డగించరు వాళ్ళని వాళ్ళ లోపాలు పోగలరు ఎందుకు రకరకాల విత్తనములు ఫలములు తీసుకుని వస్తున్నారు అక్కడ భవిష్యత్తులను చూపిస్తా ఒక రెండు రెండు ఆదివారం తర్వాత చూపించొచ్చు పోషాన్ని కాదు నేను ఇంకటి ఇరవై ఒకటి వద్యాన్ని మనం వచ్చే వారమే స్టార్ట్ చేయబోతున్నాం ఇంకటి ఇరవై అద్యాన్ని మనం ముగించుకోలేకపోతున్నాం కానీ కొంచెం పోషణ్ మిగిలిపోయింది అది వచ్చే వారాన్ని ముగించేస్తుంది చూపించేస్తుంది మనుషులని సృష్టించాక ఏం జరిగినా అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇరవై పంతొమ్మిది ఇరవై వచ్చిన మీద ఆదామికి అధికారం ఇచ్చిండు కాబట్టి సమస్త పూజ జంతువులకి అతనే పేరును పెట్టాలా అతనే వాటి మీద రాజు కాబట్టి అతనే వాటికి దేవుడు కాబట్టి ఎవరికి చెప్పాలంటే ఎందుకంటే దేవుని స్వరూపం కాబట్టి అతను అప్పుడు దేవుని యొక్క ఆదాము కాలం కలిగజ తర్వాత ఏం జరిగింది అసలు అయినా తప్పిక్కడ జరిగిందని కానీ కొన్ని సమస్య కొంతకాలం కిందట నీకు చూపించిన ఆదాము చేసిన మొదటి పాపం ఏందని చాలా మంది డిస్టర్బ్ అయినరు పండుగం కాదంటే మరీ డిస్టర్బ్ అయ్యింది నువ్వు ఎట్లా చెప్పగలమంటే ఆదానికి ఒంటరితనమే పాపమైంది ప్రతి జీవికి ఒక జత ఉంది నాకు లేదు అన్న తలంపు ఆయన హృదయంలో పుట్టింది అదే పాపం అదనం చేసిన ఫస్ట్ పాపం అదే ఏం తెలుసా దేవుడితో సహవాసము కలిగి ఉండాలన్న దేవుడితో సహవాసం ఎంతో ప్రాముఖ్యం అని తెలుసుకునేసింది దేవుడు ఉంటాడు ఒంటరి వాడు ఎట్లయితే దేవుని సహవాసం నీకుంటే నువ్వు ఉంటారు మరి వీటి వైతుడు తప్పుగా తీసుకుంది విషయాన్ని అంటే ఆదాము తన హృదయంలో ఆలోచించడు ఆ ఆలోచన తప్పు ఆ ఆలోచన దేవుడు గ్రహించగలిగిన హృదయ రహస్యాలని గ్రహించే దేవుడు మన తండ్రి అందుకు గాడిగా కలిగించి తన పక్కట మొక్క నుంచి స్క్రీన్ మనం చూస్తాం దాని తర్వాత ఏం జరిగిందని మీకు అందరు తెలుసు మనం ఏ రీతిగా వాళ్ళ పాపంలో పడిన దాని తర్వాత మీకు తెలుసు వాటిని కింద మీరు చర్చ జరుగు చెప్పండి చర్చధరు అంటే అది ఏమి మొదటి మరణం ఈ లోకంలోనికి మొదటి మరణం అట్లా ప్రాప్తించింది అని ఇక్కడ నేను ఆపేస్తా వాక్యం మొదటి మరణం ఎప్పుడు ఆరంభమైంది అంటే ఆదామవలు దేవుని వాక్యాన్ని ఉల్లంఘించిన వారు దేవుని మీద తిరుగుబార్తలం చేసిన వాళ్ళు కొన్నిసార్లు తెలియదు బిడలకి వాళ్ళు తెలియకుండానే తిరుగుబార్తనం చేస్తుంటారు ఆయన మాటకి అవిరేత చూపించి తిరుగుబార్తం చేస్తారు ఏం డాక్టర్ స్టీఫెన్ వేదాంగ విశాఖపట్నంలో ఆయన వీటికి సంబంధించినవి బహు ఆశ్చర్యంగా చెప్తాడు అది వింటే నవ్వు కూడా వస్తుంటాడు మనుషుని తినది అన్నాడు కానీ చూడద్దు చూస్తే తప్పు కదా చూసినవు సరిపోవాలి కదా వాసన చూడొద్దన్నాడా అని వాసన చూసింది వాసం చూసినా సరే దాన్ని తినొద్దు అన్నాడు కదా ఇంత టేస్ట్ చేస్తామన్నారు కొరికి చూసాం మింగద్ది అనుకున్నది ఉరికింది దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు అంటే పాపపు నియమాలు ఎట్లుంటాయి ఆరంభమైతే అనేది చూపించింది ఆ బ్రాదర్ ఆ అసేవకుడు గొప్ప దేవతను అయినా విశేషమైన విషయాలు ఇట్లాంటివన్నీ చూపిస్తా ఉంటాడు ఆదా ఏదైనా తోటలో ఏం జరిగిందని ప్రభు మనం కూడా చూపించిన అనేకమైన విషయాలు ఏదైనా తోట ఏం జరిగిందన్నాడు దాని తర్వాత వాడు ఎట్లా జీవించింది మీకు తెలుసు ఎంత భయంకరంగా అనుభవించారో తెలుసు వాళ్ళ శ్వరాలకి మరణం చేసిందని మీకు తెలుసు కాబట్టి సీక్రెట్ ఒక చక్రం క్లోజ్ చేస్తాం యేసు ప్రభులు లేకపోతే ప్రతి ఒక్కరు ఆల్రెడీ మొదటి మరణం అనుభవంలో ఉన్నాడు వాడు బ్రతికండి కానీ వాడు మరణంలో ఉన్నాడు అంటే ఆత్మ చచ్చిపోయింది కుటుంబికులే కాని బంధువులే కాని స్నేహితులే కాని ఎవరైనా గాని మనకు తెలిసినవారు యేసు ప్రభుని స్వీకరించకపోతే సొంత రక్షకులుగా వాళ్ళందరూ మొదటి మరణంలో ఉన్నవారే ఇది ఆదాము నుంచి మనకు అనుగ్రహించబడ్డ మరణం ఇప్పుడు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నా సువార్త పరిచారికలు సువార్త వారు ఈ సత్యాన్ని గ్రహించారు నీ పరిచర్య దేవు సమృద్ధిగా ఆశ్రయిస్తాడు ఎందుకు మనుషులు రక్షణ పొందాలంటే ఇక్కడికి నువ్వు చెప్పగలవా నువ్వు ఎప్పుడు చెప్పలేదు నాకు తెలుసు నువ్వు చెప్పలేవు తెలుసు కానీ ఈ దినం నీ సత్యం నీకు వెలుపర్చబడ్డాక నువ్వు చెప్తే ఏమో తెలుసా మంది పదవుల్ని స్వీకరిస్తాను నేను చెప్తున్న గ్యారంటీగా ఎంత గంభీరంగా అరిచినా కొత్త గొప్ప గొప్ప పడన ఈ సత్యము బయటికి రాకపోతే మనుషులు ఏసు ప్రభుని స్వీకరించారు ఎందుకు మీరు యేసుని ప్రకటిస్తారంటే ఈ స్టోరీలో చెప్పగలవా మనిషి పుట్టుకతోనే పాపి అంటే అర్థం చెప్పగలవా తల్లి గర్భంలో పాపం మోసి శవంలను కంటుంది అని చెప్పగలవా బహు డేంజరస్ వాక్యం అది అది హృదయలో చుచ్చుకుపోయి దాన్ని మొత్తం నలిపివేస్తా సువార్త పరిచయ చేస్తే వాళ్ళకి ఈ సత్యం బయలుపరచబడకపోతే వాళ్ళ సువార్థ పరిచయ ప్రయాసం వ్యర్థం నేను గతాన్ని చూపించిన ఒక గ్రామంలో ఒక్క పన్నెండు దయలుబట్టిన ఒక అమ్మాయి ఆయనతో పాటు ఆరు మందికి చెంద్రు కుటుంబీకులందరు అమ్మాయిని దయలని ఆ అమ్మాయిని మాట్లాడుతుంది ఈ రాత్రి నేను ఈ అమ్మాయిని తీసుకోకపోతే ఎట్టి పర్సులు ఎవ్వరు ఆపలేదు నన్ను ఈ అమ్మాయి ఈ నైట్ మరణిస్తుంది నేను చూసినా కూడా మరణాన్ని అర్థం చేసినట్టు కనిపిస్తుంది మరణం అమ్మాయిలో ఉన్న దురాత్మలన్నీ ఒకటి ఒకదానివే మన ఒకదానివే కూడా అన్ని వెళ్ళిపోయాక ఆ అమ్మాయితో పాపాలు ఏం జరిగిందంటే దేవుడు లక్షనాకం ఏట్లా మాట్లాడుతున్నారంటే ఫస్ట్ ఏం చెప్పిందంటే తల్లిదండ్రులు కుటుంబీకుని పాపాలు ఒప్పుకోవాలి నీ బిడ్డ నుంచి దుష్టాత్మను విడిచిపోకపోవాలి వాళ్ళందరితో పాపలు ఒప్పిచ్చిన వాళ్ళు ఎంతో ఆసక్తితో కూర్చొని పాపాలు ఒప్పుకున్నారు తీసుకోవాలి అని నేను నా పాపములు క్షమించి తండ్రిని నీ బిడ్డగా తీసుకోపోవ అని అందరితో ప్రాధాన్య ప్రతి ఒక్క రక్షణ బోన్ రోజు టైంలో అని తర్వాత వచ్చిండ్రు నేను అది గమనించిన అతంత కూడా పిపించిన అందరూ కూర్చాక దయాలు వెళ్ళిపోయింది అన్న వెళ్ళిపోయిన దయాలు వెళ్ళిపోయినాక పాపత కూడా పిలిపించి నెక్స్ట్ డే చర్చకు వచ్చింది అందరు ఆశ్చర్యపడ అంబిడ్ అందరూ చిరు కుటుంబం చూడండి ఒక ఒక్క బిడ్డ ద్వారా కుటుంబ అంతరాశకు నేను మన పరిచయం అట్లానే ఉండాలనే రాజేశం దేవుడు మీ పరిచయాన్ని అట్లా సమృద్ధిగా ఆశ్రయించిన రాజేశా కండమరుస్తున్నాడు వరుస తండ్రి మీకు వదనాలైన గొప్ప దేవ ఇద్దరు మీరు మాత్రం మాట్లాడడానికి మీకు వలన తండీ మరణము ప్రోగా మృతుల లోపం ప్రోభ అగ్నిగుండం మూడు ఎటువంటి అనేది మీరు మాకు చూపిస్తున్నారు మరణము మృతుల లోపము ఈ రెండు డైమెన్షన్స్ మూడవ దాంట్లో పడిపోతున్నాయి అగ్నిగుండంలో ఈ అగ్నిగుండం మీరు రెండవ మరణం మాట్లాడే రెండు రకాల మరణాల గురించి మీరు మాత్రం మాట్లాడుతున్నారు వీటి నుంచి నాకు జాగ్రత్తగా మేము నేర్చుకొని అన్నిటిక మేము చూపించాలి అందు నిమిత్తం ఇంకా బతికింపజేసిన సార్థకం చేసుకోవాలి కృపా భాగ్యాన్ని వింటే వాళ్ళకి అందరు చేయమని ఏసు క్రీస్తు పర్షుద్ధ నామంగా ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రోగ్రాం ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలంతో అన్నగాక అందరికి ప్రైజ్ గుడ్ నైట్ ఐస్లార్డ్ బ్రదర్స్ కు సంధర్కే పేస్ లో ఐస్లార్డ్ ఉంది ప్లీజ్ పేస్ లో